కాబట్టి వేరుకి అద్వైతమైన ద్వైతులుగా మనం అయిపోబట్టి విరోధం ఓ ద్వైత పండితుడు అన్నాడు కూడా వివాదం వచ్చింది ఓ పండిత సభలో అద్వైతం వెరసస్ ద్వైతం వివాదం వచ్చింది అయిపోయింది ఆ ద్వైత పండితుడికి ఒళ్ళు వండిపోయా ఉన్నాడు అయిపోయింది కదా సభ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా భోజనాలు సంభావనలు మిగిలేవు కదా భోజనాలు చేయడం సంభావనలు కూర్చుకుని ఇది ద్వైతం అంటావా అద్వైతం అంటావా అని ఆయనకి ఒళ్ళు వెళ్ళి అడిగాడు అంటే ఈ అడ్వైజులు పట్టిద్దరు చెప్పాడు కరెక్ట్గా అవ్వాలి వాళ్ళేది ఇది దృశ్య ప్రపంచం ఇది పద పద బోయడానికి ఆలస్య అవుతుంది అక్కడ పట్టి వడ్డించేస్తుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే పద అక్కడికే వెళ్ళిపోదా అని తీసుకుక్కకపోయాడు కాబట్టి మతము అంటే విరోధము ద్వైతము అంటే విరోధము ద్వైతంలోనే ఉంది ద్వైతం అంటే విరోధం తప్పదు కథం ద్వైతినహ పరస్పరం విరుద్ధి సంతి ఓ మహాత్ముడు నా దగ్గర వాపోయాడు అండి నా మీద లేనిపోని దుమారం అంతా లేపి నా మీద అభాండాలు వేసేసాడు ఫలన్నవాడు వాడి మీద కేసు వేద్దామనుకుంటున్నాను ఏం చేయమంటారని అడిగాడు నేను ఉన్న విషయాన్ని చెప్తున్నా అంటే చూడండి మీరు నన్నెందుకు అడిగారు వైఆర్ యూ ఆస్కి మీ ఐఎమ్ ఏ వెరీ స్మాల్ ఫ్రాయ్ స్మాల్ గాయ్ వైఆర్జీ ఆస్కి మీ అంటే ఆయన ఉన్నారు మీరు స్మాల్ ఏం కాదు మీరు పెద్దవారే స్వామి దయానంద సరస్వతి గారి శిష్యులు కదా మీ గురించి మాకు తెలుసు మీరు చెప్పండి అని అడిగాను అంటే నేను ఏమని చెప్పానంటే మీరు మీద బురద చల్లిన వ్యక్తిని మీరు క్షమించేసేయండి ఇప్పటికిప్పుడు క్షమించేయని చెప్పాను పర్గ్యూషన్ అంతే వివాదం ఎందుకు అయితే మరి ఏమి చేయదు ఫర్గీషన్ నా బి ఫ్రీ జ్ఞానేనా ఆకాశ కల్పేనా బి ఫ్రీ ఈ క్షణంలో మీరు మీరు ఇప్పుడు బండరాయి మోస్తున్నాడండి నేను ఈ రాయి మొయలేకపోతున్నానండి కష్టపడుతున్నానండి కింద పారా ప్రోయిట్ సై ఫీవిటో యు ఆర్ ఫ్రీ ఆల్రెడీ యు ఆర్ ఫ్రీ ఎందుకో తెలుసునండి జ్ఞానైనా ఆకాశ కల్పేనా బంధమంతా అధ్యస్తమే తప్ప మీరు నెత్తిమీద వేసుకున్న తప్ప వాస్తవంలో ఏది బంధం లేనే లేదు నవ్ యు ఫర్ గివ్ ది పర్సన్ నవ్ అది కానీ ద్వైతి చేయలేడా అంటే ద్వైతి అంటే అసత్యమైన నానాత్వ విశిష్టమైన ప్రపంచమునందు సత్యత్వ అభినవేశం గలవాడు ద్వైతి వాడు ద్వైతి అది సత్యం అది సత్యం అనుకునేది ఉంటాడు వాడు వైతే కాబట్టి వాళ్ళు పరస్పరం విరుద్ధ్యంతే కథం ద్వైర పరస్పరం విరుద్ధ ఉచితే ఇప్పుడు ఈ పై నుంచి ఒక అజాతవాదంలోకి వస్తున్నాము ఒక ఉరవడిలో నడుస్తుంది పాత అంటే ఒక గంట కాదు రెండు గంటలు కాదు డజన్స్ ఆఫ్ అవర్స్ వీక్ ఆఫ్టర్ వీక్ అదే ఒరవడిలో నడుస్తుంది మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది కొంచెం ఓపికగా అలా శ్రద్ధగా విన్నాం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పుట్టుక అనేది టాపిక్ అసలు ఈ పుట్టుక అనేది రెండింటికి అప్లై అవుతుంది ఒకటి జగత్తు పుట్టింది జగత్తుకు అప్లై అవుతుంది ఏమండి ఇంట్లో వచ్చిన చిత్రం ఏమంటే జగత్తుకు ఏది అప్లై అవుతుందో అది మీకు కూడా అప్లై అవుతుంది నేను పుట్టాను ఇప్పుడు సినిమా చూస్తున్నారు మీరు సినిమా చూస్తుంటే అవన్నీ కనపడుతున్నాయి కనపడితే అక్కడ పర్వతం కనపడ సడన్గా పర్వతం కనపడింది ఇప్పుడు ఆ పర్వతం పుట్టిందా చెప్పండి పుట్టిందా ఆ పర్వతం కాదండి కనబడింది కాబట్టి పుట్టిందంటే అది ఏమి తెలియజేటట్లు అనుకోవాలి అయితే పుట్టిందని వీడు ఎప్పుడంటాడు అది సత్యమైతే పుట్టిందంటాడు కాకుండా ఇప్పుడు మీరు ఓ మైదానంలోకి ఓ పర్వతం దగ్గరికి వెళ్ళారు ఆ పర్వతం అక్కడ విశాలంగా నిలబడి ఉన్నది దాని పక్కనే మైదానం ఉంది ఆ మైదానంలో మీరు నిలబడి ఉన్నారు మీ పక్కన ఓ నాలుగేళ్ళ చిన్న పిల్లాడు ఉన్నాడు ఆ పక్కనే ఒక ఆవు ఉన్నది ఓకే ఈ దృశ్యం కనపడింది కదా ఇప్పుడు మీరు చెప్పండి ఆ మీ వయస్సు అంతా నాలుభాయ్ ఆవు వయస్సు అంతా పది సంవత్సరాలు ఆ పిల్లవాడి వయస్సు అంతా నాలుగు సంవత్సరాలు ఆ పర్వతం వయస్సు ఎంత కోటి సంవత్సరాలు తెలుసుకోండి కోటి సంవత్సరాలు టఫ్గా ఇది మీరు లెక్క చెప్తారు ఓకే సినిమా చూస్తున్నారు లేకపోతే మీరు స్వప్నం చూశారు స్వప్నంలో మళ్ళీ సరిగ్గా ఇదే దృశ్యం పర్వతము మైదానము మీరు పిల్లవాడు ఆవు ఏమండి ఇప్పుడు ఆవు వయస్సు ఎంత పదేళ్లా క్షణమా క్షణం మీ వయస్సు ఎంత నలభై ఏళ్లా క్షణమా పిల్లవాడి వయస్సు పర్వతమ వయస్సు కాబట్టి ఈ జగత్ అనేది ఒక దీర్ఘ స్వప్నం ఇది తర్వాత క్షణం వయస్సు అంటే అర్థం ఏంటండి ఇప్పుడు ఆవు వయస్సు క్షణము మీ వయస్సు క్షణము పర్వతం వయస్సు క్షణము అంటే ఆవు క్షణం పుట్టింది మీరు క్షణం పుట్టారు పర్వతం క్షణం అదే అర్థం రేవిచంద్రం ఏది పుట్టుకే లేదు ఏమిటి అర్థం దానికి పుట్టడం అనేది లేదు ఏది పుట్టలేదు ఒక ఇది ఒకటి జగత్ విషయం చెప్తా ఇంకా మరో విషయం చెప్తా నేను పుట్టాను అని వీడు పాట కూడా నేను పుట్టాను అని వీడు పాట నేను పుట్టాను తర్వాత ఈ పుట్టుక గురించి ఒక సర్టిఫికెట్ ఉంటుంది ఆ బర్త్ సర్టిఫికెట్లో డేతో సరిపెట్టుకుంటారు వాళ్ళు ఫలానా డే అనేది సరిపెట్టుకుంటారు ఏ డే అయితే ఆ డే వేసుకుని సర్టిఫికేట్ అది ఉంటుంది తర్వాత జాతకం ఉంటుంది పుట్టినందుకు సపోర్ట్గా ఇవన్నీ కూడా పుట్టుకుని ప్రూఫ్లు బర్త్ సర్టిఫికేట్ ఈజ్ ఏ ప్రూఫ్ జాతకం ఉంటుంది జాతకంలో డేతో కుదరదు డే టైం ప్లేస్ అన్నీ ప్లేస్ కూడా ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి సపోజ్ ఈ అమ్మగారు రాజమండ్రిలో పురుడు పోసుకున్నారనుకోండి వీడి జాతకం ఒకలా ఉంటుంది ఆవిడ రాజమండ్రి కాదులే హైదరాబాద్ పెట్టర్ హైదరాబాద్లో పురుడు పోసుకుంటే వీడి జాతకం మారిపోతుంది కదా ప్లేస్లు బట్టి ఒకప్పుడు నిజం కూడా ఇప్పుడు ఒక నాకు ఫోన్ చేసి స్వామీజీ నేను నా భార్య ఇండియా వెళ్తున్నా ఉండే అన్న వెళ్ళండేమో శుభం నాకు ఇలాంటి వాళ్ళు చాలామంది తగుతూ ఉంటారు అనే ఒక నేను రెండు మసాలా వచ్చేస్తానండి నా భార్య ఒక ఐదారు మసాలండి వస్తున్నావు చాలా సంతోషం నా భార్య గర్భవతి పురుడు పోసుకొని వస్తుందంటే నేను ముక్కు మీద వేరేసుకున్నాను పోరు వేరేవాడ నేను అలా గర్భవతి అయితే ఇండియా తీసుకెళ్తానంటావు ఆ పురుడో ఇక్కడ పోసుకుంటే ఆ పిల్లవాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యే హక్కు ఉంటుంది ఇక నువ్వు ది ప్రెసిడెంట్ అమెరికా అయ్యాడో వాళ్ళో పొటెన్షియల్ ఇస్తే possibility is there in the america lo no rule unde america land lo puttina vaadike president ga appoint chesi adhikaaku rule america lo ledhu india lo no ledhu inni sonia gandhi kudbekam prime minister avadu prime minister avvachu kana avadu vidu pettesaru adi vere samvathra avadu challenge chestundi kana america lo no itte she cannot akada rule adi sonu lo ippudu america ni vidu petestanu anta vaadutoy ఇక్కడ పుడితే ఆ కుర్రవాడి జాతకం ఎలా ఉంటుందో హూ నోస్ థర్డ్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ కావాలండి ఇక ఈ విధంగా బర్త్ సర్టిఫికేటు జాతకము ఇది తర్వాత ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను అని మీరు అంటారు వైయ వైఆర్యూ రిటైర్డ్ యునా వైఆర్యూ రిటైర్డ్ యూఆర్ సిక్స్టీ వైఆర్యు సిక్స్టీ బికాజ్ యు ఆర్ బోర్న్ రిటైర్ అవ్వడానికి కారణం ఏమిటనమాట పుట్టుక సో నేను పెద్ద పెద్ద వయస్సు వచ్చిన వాడను ఎందువల్ల పెద్ద వయసు వచ్చింది మీకు అంటే నేను పుట్టాను సో ఈ విధంగా మన జీవితం అంతా కూడా బర్త్ అనే దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది తర్వాత షష్టి పూర్తి వీడు అరవై సంవత్సరాలు పెద్ద ఫంక్షన్ చేసుకుంటున్నాడు ఎందువల్ల పుట్టాడు నేను పుట్టాను అనే ఒక పాట ఉంది అదే లెక్క అదే పాట నేను పుట్టాను ఏమంటే ఇన్ని అంశాలు పుట్టుకకి సపోర్ట్గా ఉన్నాయి కదా నేను అదో ప్రశ్న అడిగాను వీడు పుట్టా పుట్టడం అంటే ఏమిటి అసలు వీడు పుట్టాడా పుట్టడం అంటే ఏమిటి పుట్టడం అంటే ఏమిటి లేనిది వెలుగులోకి వచ్చుట లేనిది ఉండుట అంతే కదా ఎప్పుడో లేనిది ఉంది దాన్ని పుట్టుక అంటారు అంతే కదా వీడికి అప్లై అవుతుందా అది లేనివాడు పుట్టాడా ఉన్నవాడు పుట్టాడా అంటే ఉన్నవాడే పుట్టాడు ఉన్నవాడు పుట్టడం ఏమిటండి మీకేమో బతుకుతారు ఉన్నవాడు పుట్టడం లేనివాడు పుట్టాలి కానీ ఉన్నవాడు పుట్టడం ఉన్నవాడు పుట్టడం ఏంటండి కాదండి కాబట్టి పుట్టుగా ఏమైంది ఇప్పుడు వెరీ సేట్ ఫోన్లేండి పుట్టు ఆ వేళ పుట్టలేదు ప్రసవించిన రోజున పుట్టలేదు అంత ముందు పుట్టుంటాడు గర్భంలో పుట్టు ఎప్పుడు పుట్టాడు అంటారు అంటే ఇంప్రెగ్నేషన్ ఆమె గర్భ గర్భవతి గర్భాధాన సమయంలో పుట్టినాడు గర్భాధాన సమయానికి ముందు మీడు ఉండడం ఉన్నాడు ఎక్కడున్నాడు పురుషుని రక్తంలో ఉన్నాడు కణరూపంగా మరి పుట్టాడు అంటా ఏమిటి ఏమిటి పుట్టాడు ఎక్కడ పుట్టాడు వీళ్ళోంటే అక్సెప్ట్ బర్త్ కాదు ఇది ఫౌండేషన్ ఇది బేసిస్ దీని మీద విచారం భూతస్య జాతిమిచ్చి వాదిన కేచిదేవహి ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన మీరు దేవుణ్ణి పూజిస్తున్నారు అవునండి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఈ ఆరాధించే భక్తుడు పుట్టాడు పుట్టాడు కాబట్టి ఏమవుతాడు గిట్టుతాడు అవునండి మీరు దేవుణ్ణి పూజిస్తున్నాడు ఆ దేవుడు పుట్టాడా పుట్టాడు అన్నదండి దేవుడికి పుట్టుకోలేదు దేవుడికి కూడా పుట్టుకుంది అంటే మీరు ఆరాధించడం అనవసరం ఎందుకంటే ఇప్పుడు ఉన్నాడో లేదో ముందు వెరిఫై చేసుకుని తర్వాత ఆరాధిస్తే మంచిది కాబట్టి నేను జన్మ మరణాల మధ్యలో ఉన్నాను దేవుడికి జన్మ లేవు అందు గురించి వీడు ఆరాధిస్తున్నాకండి ఇమోర్టాలిటీ ఇప్పుడు స్వర్గాన్ని కావాలని వీడు పూజ చేస్తున్నాడు స్వర్గం అంటే స్వర్గంలో చావు ఉండదు అదే కదా అమరులు మేము చిన్నప్పుడు అమరవ కోసం అమర కోశం అనేందుకు పేరు వచ్చిందంటే అమరాని ప్రారంభమవుతుంది అమరాజరా దేవాహ అని హారో లేదో సో అమరుడు అంటే మ మరణము లేని వారు మరణం దేవుడు అమరుడు ఆయన మరణం లేదు ఎందుకు మరణం లేదు పుట్టుక కాబట్టి వీడు పుట్టాడు చచ్చిపోతాడు కానీ దేవుడికి పుట్టుక మరణము అని వీడు ఆరాధిస్తున్నాడు కాబట్టి మన చేత ఆరాధింపబడే తత్వము పుట్టుక లేనిది మరణము లేనిది అంటే అర్థం పుట్టుక లేనిది అనండి జాతస్యవో మృత్యు పుట్టేడు అంటే మరణించక తప్పదు మనం ఆరాధించే దేవుడు పుట్టుక లేనిది కాబట్టి దేవుడు గిట్టడు శాశ్వతుడు అని చేత మనం ఆరాధిస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఇప్పుడే వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వస్తున్నాను అంటే ఆయన లేదు నేను వెళ్ళినప్పుడు అయితే అమ్మగారు ఉన్నారు నేను అమ్మగారిని మాట్లాడడానికి వెళ్ళాను ఆ పని అయిపోయి నీకు వచ్చేస్తుంటే ఈయన వచ్చాను స్వామీజీ మీరు వచ్చారు చాలా సంతోషం నేను ఇప్పుడే వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వస్తున్నాను మీరు నేను మీరు వచ్చి వెళ్ళే లోపల వాపస్ వచ్చేద్దామని వెళ్ళాను నేను అని ఆయన ఏదో ఆయన కథ ఏం చెప్పారు అని అక్కడితో ఆకుండా ఇంకా ఏమని వెంకటేశ్వర స్వామి శ్రవణా నక్షత్రంలో పుట్టాడు నేను శ్రవణా నక్షత్రంలోనే పుట్టాను కాబట్టి వెంకటేశ్వర ఇవాళ శ్రవణ నక్షత్రం ఈరోజు ఎర్ ఫోర్ దర్శనానికి వెళ్ళాను అని చెప్పారు అంటే సరే మంచిది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో నిజంగా పుట్టాడా చెప్పండి మీరు పుట్టలేదు కదా ఓకే అయితే పుట్టాడని మనం అనుకుంటున్నాం ఫర్ ఇన్ ఏ గివెన్ కాంటెక్స్ట్ వీఆర్ టేకింగ్ ఇట్ లైక్ దాట్ ఓకే వెంకటేశ్వర స్వామి పుట్టాడు అనకూడదు పుట్టాడు అన్నా ఆ కాంటెక్స్ట్లో ఏదో సందర్భంలో అల్లాన్నది తప్పిస్తే వి రియల్లీ డోంట్ మీన్ ఇట్ రైట్ రైట్ ఓకే వాట్ అబౌ వాట్ అప్లైస్ టు వెంకటేశ్వర స్వామి వాట్ అబౌట్ యూ నీ మాట ఏమిటి నువ్వు పుట్టలేదు కాదండి నేనే పుట్టలేదని నాకు తెలుసు కానీ ఒక వ్యవస్థ కోసం మేము అలా శ్రవణా నక్షత్రంలో పుట్టేవని మేము అనుకుంటున్నామంటే పర్వాలేదు ఇది చాలా పర్వాలేదని అన్నాను కానీ లేని దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషి యొక్క బంధము దేనిచేత బంధిత బద్ధుడై ఉన్నాడు మనిషిని బంధించేది ఏది అంటే కాలము వీడు కాలము యొక్క బంధం వీడికి ఎలా వచ్చిందంటే నేను పుట్టాను అని పాట పాడబట్టే వచ్చింది వీడి ఈ నేను పుట్టాను అనే పాఠం మానేస్తే వీడు కాలబంధం నుంచి తప్పదు మృత్యువు అనేది ఉండదు మృత్యువు దేనికి దేహానికి మృత్యువు దేహానికి కూడా మృత్యు ఉండదు తర్వాత ఇంకోటి మృత్యుభయం దేహానిక నాకా నాకు దేహానికి మృత్యుభయమే ఉండదు దేహం చేయడం అండి దేహానికి మృత్యుభయం లేదు వీడికి మృత్యుభయం వీడు వీడికి మృత్యువు లేదు వాస్తవంలో ఎందుకో తెలిసినా వీడు పుట్టలేదు కనుక ఇక్కడ చర్చ ఎలా ఉంటుందంటే దేవుడు పుట్టాడా ఏమని చెప్తారు లేదు ఏమండి జగత్ దేవుడే జగత్తుగా ఆవిర్భవించాడు ఏమండి మీరు యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ దట్ దేవుడు అక్కడెక్కడో కూర్చొని ఇక్కడ జగత్నేదో చేసేదని కాదు దేవుడే జగత్తుగా ఆవిర్భవించాడు ఓకే ఆ పాయింట్ మనసులో పెట్టుకున్న మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు చెప్పండి దేవుడు పుట్టాడా లేదు జగత్తు పుట్టిందా లేదు ఎందుకంటే జగత్తు పుట్టిందా అంటే ఆ పుట్టిందని అన్నారంటే మళ్ళీ ఇదేవడు పుట్టినట్టు అర్థం కావండి నేను పుట్టేనా లేదు అది వ్యవస్థ అప్పుడే అద్వైతం గుర్తుంది సో ఇది బ్యాక్గ్రౌండ్ ఉరికే మీకు నేను అజాతవాదం యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాను ఇప్పుడు దీని మీద విచారం వాదిన స్టేజ్ కొంతమంది వాదులు ఉన్నారు ఈ వాదులు ఏమిటంటే పుట్టుక మరణము సత్యమని గ్రహించే వైజులు వీడు పుట్టుక మరణం సత్యం పుట్టుక సత్యం అంటాడు మరణం సత్యం అండదు నేను పెడుతున్నా మరణం అని వాడు పుట్టుక సత్యం అంటాడు ఇప్పుడు మీరు షష్టి పూర్తి చేసుకోండి అని చెప్తాడు మీరు షష్టి పూర్తి చేసుకోండి ఎలాగూ పదేళ్ల తర్వాత చచ్చిపోతారు ఇప్పుడు అని చెప్తాడా అని చెప్పడు అలా చెప్పడు మీరు పుట్టే చెప్తాడు చావు చెప్పడం బర్త్డే పార్టీ చేసుకుందాననుకోండి ముప్పై ఏళ్ల దగ్గర బర్త్డే చేసుకుందాననుకోండి మీకు బర్త్డే చేసుకుని మీకు స్వర్ణ సకల శుభములు కలుపు మీరు ముప్పై ఏళ్ల క్రితం పుట్టారు ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాగూ చచ్చిపోతారు అని అంటాడా అండవు అనడు ఎందుకన్నాడంటే బుద్ధి ఆలోచించేయుడు కాబట్టి వాడు అండవు వీడు కూడా నేను పుట్టాను నేను పుట్టాను అనుకుంటాడు కానీ నేను చచ్చిపోతానని వీడు అనుకోడు ఇది ఎలాగంటే పాలు కళ్ళు పూసుకుని పాలు తాగుతుంది అలాగే సో ఇదంతా కూడా చాలా అజ్ఞానంతో కూడింది వ్యవహారం నేను పుట్టలేదు ఐ వాజ్ నాట్ బోర్న్ ఐఎం నాట్ గోయింగ్ టు డై అయితే వాదులు ఉన్నారు ఈ వాదులు అంటే మీకు సాంఖ్యవాదులు దీంట్లోకి వస్తారు ఎందుకంటే సాంఖ్యులు ఏమంటారు జగత్తు పుట్టింది అంటాడు ఎక్కడ పుట్టింది వాడు వాదు జగత్తు పుట్టింది తర్వాత ద్వైతులు ఏమంటారు జీవుడు పుట్టాడు అని వీళ్ళు అంటారు పుట్టేడని అంటారు కదా భర్త్ జీవుడేడు దేవుడికే పుట్టుక పెడితే శ్రీరాముడు పుట్టాడు శ్రీరామనవమి శ్రీకృష్ణుడు పుట్టాడు శ్రీకృష్ణాష్టమి మొత్తం మీకు కల్చర్ అంతా కూడా పుట్టుక చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది మొత్తం కల్చరల్ కండిషనింగ్ ఈ కండిషనింగ్లో అజాతవాదం పాఠం చెప్పాలి ఎవడు చెప్పాలి నాలాంటి పిచ్చివాడేవడో చెప్పాలి పాఠం బుద్ధుని వాడు ఎవడో చెప్పడు అజాతవాదం పాట రియల్లీ నేను అమెరికా వెళ్తూ ఉంటాను చూస్తూ ఉంటాను అక్కడ వీళ్ళందరూ కనపడతారు ఇది ఎలాగంటే ఇక్కడ హైదరాబాద్లో మనందరం ఉంటాం సపోజ్ మీరు హృషికేశం ఉత్తర కాశీలో వెళ్ళారనుకోండి అక్కడ ఎవడైనా కనపడితే అహో హైదరాబాద్లో చేయొచ్చు బాగా స్పష్టంగా కనపడతారు అదేవిధంగా అమెరికా వెళ్తాం అమెరికా వెళ్ళి అజాతవాదం చెప్పేవాడిని నేను ఒక్కడనే ఇంకెవళ్ళో అజాతవాదం చెప్పడం జాతవాదం చెప్పరా నువ్వు పుట్టావు దేవుడు పుట్టాడు జగత్తు పుట్టింది దేవుడు జగత్తుని పుట్టించాడు ఇలా ఇలా చెప్తారు కాబట్టి అటువంటి వాతావరణంలో ప్రవేశించి నేను చెప్తూ ఉంటా నువ్వు పుట్టలేదు అని చెప్తూ ఉంటా సో ఐ స్టాండ్ అవుట్ అండ్ ఆ స్టాండ్ అవుట్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఓ మహాత్ముడు వచ్చి నువ్వు పుట్టావు నేను పుట్టాను అని చెప్పిపోతాడు ఆయన చెప్పి పోయిన వెళ్ళిపోయిన మరుక్షణం నేను శాన్ఫ్రాన్సిస్కో ఆయన చెప్పిపోతాడు అదేనా వారం రోజులు నేను వెళ్తాను నేను వెళ్ళి నువ్వు పుట్టలేదు నేను పుట్టలేదు అని నేను చెప్పొస్తాను వాళ్ళేమో ఇటు ఒకటి చూస్తారు ఏటీ మాట్లాడుతున్నాడు నా దగ్గరికి వచ్చి అడుగుతారు మీరు జాతకాలు చూస్తారా అని అడుగుతాను జాతకము అంటే జాతస్య జా జాతస్య సంథింగ్ ఈస్ జాతకము ఏదో ఒక పరిచయం ఏదో ఒకటి ఉంటుంది సో వీళ్ళందరూ వాదులు వాదిన కేజిత్ చాలామంది వాదులు కొందరు వాదులు జాతిని ఇచ్చంది జాతి ఇచ్చింది అంటే జాతిని స్వీకర్వంతి జాతి అంటే పుట్టుక పుట్టుక అనే స్వీకరిస్తారు అంటే చాలా రొటీన్గా హీఈస్ బోర్న్ జగత్ తీసుకో అన్న జగత్తు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది దేవుడి నుంచి పుట్టింది వీడు పుట్టాడు దేవుడు అనుగ్రహంలో పుట్టాడు తల్లిదండ్రులు ఇలాగా లెక్క వేసుకుంటారు వాళ్ళ నా అప్పుడు పుట్టాడు తల్లిదండ్రుల వరకు బాగానే ఉంది తల్లిదండ్రులకు సేవ చేయటం ఆల్ దట్ ఈజ్ ఓకే దట్ నాట్ ది పాయింట్ అలాగే దాన్ని సెంటిమెంటలైజ్ చేయకూడదు వీడు పుట్టాడా దట్ పాయింట్ సో కొందరు వాదులు ఏమన్నారంటే పుట్టాడు జాతిని ఇచ్చింది అయితే ఉన్నవాడు పుట్టాడా లేనివాడు పుట్టాడా నేను ఏదో ఒకదాన్ని తీసుకుని చెప్తూ ఉంటాను ఆత్మని తీసుకుని చెప్తూ ఉంటాను మీరు దాన్ని జగత్తుకు కూడా అన్వయించుకోవాలి ఓకే ఆత్మకి వర్తించింది జగత్తుకు కూడా వర్తిస్తుంది మెయిన్గా ఇది ఆత్మవిద్య కదా ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నాం ఆత్మ అంటే ఎవరు మేనవుడు మేనతో కొడుకు మేనవా ఆత్మ అంటే ఆత్మ అంటే యు ఆర్ ది ఆత్మ నివే ఆత్మ నేను ఆత్మ అంటే ఆత్మంటే కదా సో ఇప్పుడు ఈ ఆత్మస్వరూపము ఆత్మ పుట్టింది ఓకే ఉన్న ఆత్మ పుట్టిందా లేని ఆత్మ పుట్టిందా అంటే ఈ మాట నేను ఇంతకుముందు చెప్పాను కొంతమంది అన్నారు ఉన్న ఆత్మయే పుట్టింది భూతస్య జాతి ముచ్చి వాదిన కేచిదేవహి సో సాంఖ్యులు అలా సాంఖ్యులు ఏమంటారంటే ప్రకృతి దానికే వాళ్ళు ప్రధానము అని పేరు పెట్టారు ప్రకృతి అంటే బీజము విత్తు పెద్ద మొక్క ఉంది ఈ మొక్క దేని నుంచి పుట్టింది బీజం నుంచి పుట్టింది దానికి ఆ బీజానికి ప్రకృతి అని పెట్టారు చెప్పారు సో కాబట్టి ఆ ప్రకృతి దాన్నే మాయాశక్తి అని మనం అంటాం ప్రకృతి అని వాళ్ళు అంటారు ప్రధానము ఇంకో పేరు పెట్టారు ఆ ప్రధానము బీజము దేనికి బీజము ఈ జగత్తుకు బీజము కాబట్టి జగత్తు ప్రధానము అనే బీజం నుంచి లేదా ప్రకృతి అనే బీజం నుంచి పుట్టింది సో ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా అంటే ఉన్నదే పుట్టింది భూతస్య జాతిమిచ్చింది ఇప్పుడు వివాదం అన్నాం కదా వివాదము విరోధము అవివాదో విరోధస్చ ఇప్పుడు పుట్టింది అని వాడు అనగానే వివా విరోధము వివాదము రెండు వచ్చాయి ఎందుకని ఇంకొకడు ఉన్నాడు వాడేమంటాడు అపరే ధీరాహ ధీరాహ ఇంకొకడు ఉన్నాడు ధీరులు అంటే అర్థం కానీ ఇక్కడ వివేకులు అయి ఉండకపోవచ్చు స్వంతం భాష్యకారులు ఏమంటారు ధీరా ధీరాహ అంటే కొంచెం దెబ్బలాడడానికి కూడా కొంత బలం ఉండాలి జబర్దస్తి చేసే లక్షణం కొంత ఉండాలి సో ఇంకో కొంతమంది ధీరులు అంటే కొంత సర్కాసం వెటకారం మరికొంతమంది ధీరులు ఏమన్నారంటే ఉన్నది పుట్టడం ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఉన్నది పుట్టడం ఏమిటండి అభూతస్య జాతి మిచ్చంతి లేనిది పుట్టింది అపరే అభూతస్య జాతిమిక్షంతి అన్వయం ఉంది అభూతస్య జాతి లేనిది పుట్టింది ఇప్పుడు వీళ్ళు సా నైయాయికులు ఉన్నారనుకోండి నైయాయికులు వైశేషికులు క్లోజ్లీ రిలేటెడ్ వాళ్ళిద్దరూ ఒకే రకంగా మాట్లాడతారు పృథివీ భూ జగత్తు పుట్టింది దేని నుంచి పుట్టింది పృథివీ అప్తేజో వాయువు ఆకాశముల నుంచి పుట్టింది అవి ఎక్కడి నుంచి పుట్టేయి పరమాణువుల నుంచి అవి పుట్టాయి అని చెప్తారు ఏమండే వాళ్ళని అడగండి పృథివీ అప్తేజో వాయువు ఆకాశములు లేని పృథివీ అప్తేజో వాయు ఆకాశములు పరమాణువుల నుండి పుట్టాయా ఉన్న పృథివీ అప్తేజో వాయువాకాశములు పరమాణువుల నుండి పుట్టేయా అని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలిసిన నేను అడిగాను ఓ త ఓ పండితుని అడిగాను గంగానది తీరంలో హృషకృష్ణుడు అడిగాను ఏమంటే పృథ్వీ అక్కడి నుంచి పుట్టింది టాపిక్ వచ్చింది పృథ్వీ పరమాణువుల నుంచి పుట్టిందాయా అన్నాడా ఓకే ఉన్న పృథివీ పరమాణువుల నుంచి పుట్టిందా లేదు పృథివీ పరమాణువుల నుంచి పుట్టిందా అని అడిగాను అడిగితే ఆయన నాకేసి ఒక పురుగురు చూసినట్టు చూసి ఏదో చదువు చదివే అని అంటావు ఏం కృష్ణ అడుగుతున్నావు లేనిది పుట్టడం ఏమిటి ఉన్నది పుట్టడం ఏమిటి లేనిదే పుట్టింది వాళ్ళు విజయాన్ని వెరీ స్ట్రాంగ్ ఉందంట లేనిదే పుట్టింది లేనిది పుట్టింది పుట్టిందానికి కార్యము అని పేరు ఓకే ఆ పదాలు మీరు పుట్టుకోవాలి పుట్టినది కార్యము లేనిది పుట్టింది దాన్ని అసత్కార్యవాదము అని అంటారు వాళ్ళు నయ్యాయికులు వైశేషికులు ఏమండి ఆధునిక కాస్మాలజిస్టులు కూడా అసత్కార్యవాదులే ఉన్నది పుట్టింది అని ఇంకొక వాదం వాళ్ళు సాంఖ్యులు సో వాళ్ళని సత్కార్యవాదులు అని అంటారు ఉన్నది సత్ ఉన్నది పుట్టింది కార్యం ఉన్నది పుట్టడంట అని అసత్కార్యవాదు వెళ్ళి దెబ్బలడతాడు వాళ్ళు అంటాడు పుడుతుందిరా లేదని ముందు దాని చెప్పి ఒక విశేషణ వేసిన తర్వాత లేదంటే లేదు లేనిది పుడుతుంది ఆ పుడుతుంది లేనిది పుడుతుంది ఓకే అయితే మీకు ఇసకిస్తాను దాని నుంచి నూనెని పుట్టించు అంటే వీడంటాడు ఇసకిస్తే నూనె ఎలా పుట్టింది నూలిస్తే పుడుతుంది అంటాడు వారైతే ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా కాబట్టి వాడు బలవాలు వీరు అడుకోవద్దు వాడు కూడా వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటారు వీళ్ళు ఏమండి ఇంకో విషయం చెప్తున్నా నేను శాస్త్ర గ్రంథాలు ఏవో పెద్దల దగ్గర కూర్చొని చూశాను ఈ రెండు వాదాలకి ఇంతవరకు సెటిల్మెంట్ లేదు లేదు తిరుపతిలో ఉన్నారు మంచి విద్వాంసులు రాజమండ్రిలో కూడా మంచి విద్వాంసులు ఉన్నారు నయాగిలు ఉన్నారు వైసీపీ సాంఖ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు సాంఖ్య సిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు సెటిల్మెంట్ లేదు వీడి మీద వాడు చెప్తాడు వాడి మీద వీడు చెప్తాడు తెలియదు సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఉన్నవాళ్ళం మేమే ఎందుకో తెలిసిన పుట్టుకే లేదంటుంటే ఇంకా అసలు సత్కార్యవాదమూ లేదు అసత్కార్యవాదము లేదు పుట్టుకే లేదు నాట్ బోర్ పుట్టలేదు అంటే నన్ను అడిగారు స్వామీజీ మీరు ఎప్పుడు పుట్టారండి నేను పుట్టలేదని చెప్పి నేను పుట్టలేదు అని చెప్పాను కాదు అసలు ఎప్పుడు పుట్టారు దేనికి దేనికి నేను పుట్టలేదని చెప్పిన దేనికి అలాగే మాకేదో కావాలి చెప్పాను నేను పుట్టలేదు ఇమ్మిగ్రేషన్లో అడిగితే అని చెప్తారు అప్పుడు చెప్పింది అప్పుడు చెప్పారు కాబట్టి ఈ విధంగా ఈ వివాదం అనేది ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది ధీరా అంటే అర్థం ఏంటో తెలుసునండి వాళ్ళు ఇక్కడ పెద్ద పుస్తకాలు రాస్తారు ఆ పుస్తకాల్లో చాలా లోతైనటువంటి లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత పెద్ద పెద్ద ప్రమాణాలని కోట్ చేస్తారు ఈ ఆచార్యుడు ఇక్కడ ఇలా చెప్పాడు అక్కడ అలా చెప్పాడు సో పుట్టలేదంటే సముద్రాదన్నవో అదే అధిజాయత సో అజాయత అజాయత అంటే పుట్టినట్ట పుట్టనట్ట అని ప్రమాణాలు కోట్ చేస్తాడు సామాన్ ఏవో ఏవో చాలా చోట్ల కొట్ చేస్తాడు పురుష సూక్తంతో కూర్చేయచ్చు కాబట్టి అవన్నీ కోర్ట్ చేస్తారు కోట్ చేస్తారు ఇప్పుడు జగత్తు పుట్టలేదు అది నాలాంటి వాడంటే ఏమిటండి పుట్టలేదు అంటారు ఇతో ఇమాని భూతాన్ని జాయంతే అసద్వా ఇదమగ్ర ఆసీత్ తో వై సదజాయత ఎన్నెన్నో ప్రమాణాలు కోట్ చేస్తారు వాళ్ళు ధీరా అంటే తర్వాత వివాదంలో పడతారు డిస్ప్యూట్ ఎంత కాలంలో చేస్తారో డిస్ప్యూట్ తెలిసినా ఓ వంద సంవత్సరాలు డిస్ప్యూట్ చేస్తారు వంద సంవత్సరాలు వాదాలు చేస్తారు సో వాళ్ళు కాబట్టి ఆ విధంగా ఈవేళ క్లాసులో ఈ పుట్టడం ముట్టకపోవడం సెటిల్మెంట్ అవ్వదు ఇదిలాగే ఉంటుంది మీరు కొంచెం ఊపి పట్టాల్సి సో భాష్యకారులు ఉంటారు చూద్దాం కథం ద్వై పరస్పరం విరుధ్యంత ఉచ్యతే ఈ ద్వైతులు పరస్పరము ఏ విధంగా దగ్గలాడుకుంటారో అనేదాన్ని మేము చెప్తున్నాము భూత విద్యమానసన జాతి వీళ్ళందరూ ద్వైతులే వీళ్ళందరూ ద్వైతులే పుట్టింది అన్నాడంటే ద్వైతం అయిపోతాడు వీళ్ళు పుట్టింది అంటే కారణము కార్యము ద్వైతం వచ్చేసింది అక్కడే వచ్చేసింది ద్వైతం సో వీళ్ళు కేచితో కొంతమంది కేచిదేవ ఎవరో తెలిసినా వీళ్ళు సాంక్షులు సాంక్షుల నుండి ఎవరు పూర్వం పెద్ద వర్గం బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ సాంక్ష్య సిద్ధాంతాన్ని గట్టిగా రిఫ్యూ ఖండిస్తారు వాళ్ళు ప్రధాన మల్లులు పేరు అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకించే వాళ్ళలో ప్రధానమైన మల్లులు చాలా సమర్థులైన వాదులు వాళ్ళు సాంఖ్యులు వాళ్ళని భాష్యకారులు బ్రహ్మసూత్ర భాషల్లో ఖండిస్తారు సో ఈ సాంఖ్యులు వాళ్ళు ఏమంటారంటే భూతస్య జాతిని ఇచ్చంతి జాతి అంటే ఉత్పత్తి జాతి అంటే ఉండి ఈ జాతి ఆ జాతి అనుకున్నారు ఉత్పత్తి పుట్టుగా సో ఉన్నది భూతస్య అంటే విద్యమానస్య ఇప్పుడు తప్రత్యయం చూసారా అది వర్తమానంలో కథ ఉంటుంది పాస్టిమ్స్లో ఉంటుంది సార్వకాలిక కథ కూడా అన్ని రకాలు ఉంటుంది భవతీపి భూతం సో ఉన్నది ఉన్నది పుట్టింది అని చెప్తారు వాళ్ళు విద్యమానస్య విద్యమానస్య అంటే అర్థం ఏంటో తెలుసిన టీకాకారులు ఆయన విష్ణు ప్రకాశానందరి బాగా రాశారు స్వోత్పత్తే ప్రాక్ సతహ కార్యస్య తను పుట్టడానికి ముందు ఉన్న కార్యమది కాళ్యం అంటే పుట్టేది అని అర్థం తన పుట్టడానికి ముందు ఉన్న పుట్టేది పుట్టింది అవ్వా ఎంత బాగుంది ఆ వాక్యం ఆ వాక్యం ఎలా ఉందో కదా తను పుట్టడానికి ముందే ఉన్నటువంటి పుట్టేది పుట్టింది ఎప్పుడు పుట్టింది ముహూర్తాలు జాతకాలు రాయడం ప్రారంభించండి ప్రాక్ స్వత జాతిని ఇచ్చాయి పుట్టడానికి ముందే ఉన్నది పుట్టడానికి ముందే ఉన్నది పుట్టింది అంటే ఎలాగది హౌ పిల్లాడు పుట్టాడు అంటే పిల్లాడు పుట్టాడు ఇప్పుడు కాబట్టి గర్భవతి రేషన్ కార్డు రాసుకుందుకు వస్తాడు ఎంతమంది ఉన్నారు నేను నా భార్య మూడో పేరు కూడా రాయండి మేము పేరు కూడా డిసైడ్ చేసి పెట్టుకున్నాము వీళ్ళు పేరు కూడా మూడో పేరు రాబట్టే రాస్తాడు అవాడు राय असत्कार सत्कार्यवा पंपस्ते वेवोट न सर्व एव दिन अंत सांख्यु सत्कार्यवाड़ द्वैत అహా అలా అయితే ద్వైతులు సత్కార్యవాదులు అన్నమాట అనుకున్నారు కాదు ద్వైతుల్లో కొందరు సత్కార్యవాదులు అందరూ సత్కార్యవాదులు కాదు వీళ్ళు ఇలా గోల పెడుతూ ఉంటారు ఉన్నదే పుట్టింది ఉన్నదే పుట్టింది అంటారు వీళ్ళు వీడి మీద పెద్ద యుద్ధం చేసుకుంటూ వస్తారు ఉన్నది పుట్టడం ఏమిటా ఏ మాట్లాడుతున్నావా తెలివిగా ఉండి మాట్లాడుతున్నావా ఉన్నది పుట్టడం ఏమిటి కొంచెం మాట్లాడి మాట అర్థం ఉన్నది పుట్టడం ఏమిటి అయితే మరి ఏమంటావు నువ్వు ుట్టిల్లి సో అపరే యత్ అభూత అవిద్యమానైకా నైయాయరామంత రాజ్యామానినర్థ ైతులు అందరూ సత్కార్యవాదులు కాదు ఎందువల్ల యస్మాత్ ఎంచేతంటే వైశేషికులు నై్యాయికులు ఉన్నారు సో వీళ్ళు పెద్ద పెద్దవాదులు వైశేషికులు నై్యాయికులు పరమాణు జగత్కారణవాదులు పరమాణువు నుంచి జగత్ పుట్టింది పరమాణువు జగత్కారణము అని వాదిస్తారు మనకి కణాదుడు వైశేషికుడు కణాదుడు హీఈస్ ది డాల్ అమెరికా వెస్ట్లో డాల్టన్ సతామిక్ తీరీ ఉంది చూశారు అలాంటి వాడు కణాడు గొప్ప మహర్షి ఆ తనసు వాటి గురించి బాగా చెప్తాడు ఆ కణార్డు తర్వాత నయ్యాయికులు ఉన్నారే గౌతముడు గౌతముడు కాదు గౌతముడు గౌతమ బుద్ధుడు వేరు మళ్ళా గౌతముడు గౌతమ ఆయన ఆచార్యుడు ఆయన సూత్రాలు రాశారు గౌతమ సూత్రాలని వాటి మీద భాష్య ప్రశస్త పాద భాష్యము ఇత్యాది భాష్యాలవి ఉన్నాయి సో వీళ్ళందరూ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే లేనిది పుట్టింది అవిద్యమానస్య లేనిది అంటే అర్థం ఏమిటి స్వత్పత్తే ప్రాక అసత కార్యస్య తాను పుట్టడానికి ముందు ఏది లేదో అట్టి కార్యము పుట్టింది ఇప్పుడు లేనిది పుట్టింది అంటే దాని మీద పెద్ద విరోధం వస్తుంది ఎలాగంటే ఇందాకనే చెప్పాను లేనిది పుట్టింది కుందేటి కొమ్ము ఉన్నదా లేనిదా లేనిది పుడుతుందా పుట్టదు తర్వాత వాళ్ళు ప్రశ్నాంతం చూపిస్తారు ఆవు కొమ్ము ఆవు దూడ పుట్టిందండి ఈ దూడకి కొమ్ము పుడుతుంది మీరు దూడ పుట్టినప్పుడు ఇలా ఇలా తరిమి చూస్తే అక్కడ కొమ్ము మీకు కనపడుతుంది అవి ఉన్నప్పుడు మేము కొమ్ము పుట్టదు లేని కొమ్ము పుట్టి పక్షంలో కుందేటి కొమ్ము పుట్టాలి పుడుతుందా పుట్టదు మరి లేనిది పుట్టిందంటే ఏంటి రాను అని సాంఖ్యులు వాళ్ళ మీద పెద్ద యుద్ధం చేస్తారు మామూలుగా మీకు లోకంలో ఉండే ఆచార్యులలో రామానుజాచార్యులు సత్కార్యవాది సాంఖ్యులు బోధాయునులు వాళ్ళ వాతంలో రామానుజాచార్యులు పడతారు నైయాయికులు వైశేషుకులు వీళ్ళందరూ అసత్కార్యవాదులు ఈ ఉపాసకులు శాక్తేయులు శైవులు వీళ్ళందరూ కూడా అసత్కార్యవాదులేమో అని నేను అనుకుంటున్నాను మొత్తం ఈ రకంగా పరస్పరము దెబ్బలాడుకుంటారు వీళ్ళకి ధీరాహీరా అంటే బుద్ధిమంతులు అని అంటే నిజంగా బుద్ధిమంతులు ప్రాజ్ఞాభిమానిన ఇత్యర్థ మేము పండితులము అనే అభిమానము గలవారు ధీరా పండితం మన్యమానా మేము పండితులము అలా అనుకుంటారు ఏం పండితులము సర్టిఫికెట్లు ఉంటాయి నిజమైన పండితుడి దగ్గరే సర్టిఫికెట్లు ఉండదు పండితు మందుల దగ్గర ఉన్న సర్టిఫికెట్లు బిరుదాలు మెడల్సు యథార్థమైన పండితుల దగ్గరే ఉండవు యథార్థమైన పండితుడు గుమే అడువేసిపోతూ ఉంటాడు వాడి దాటిని గడిపోతాడు వాడు వాడి వాడి జ్ఞానంలో జ్ఞానైన ఆకాశ కల్పేనా దాంట్లో వాడు ప్రతిష్ఠితుడే ఉంటాడు ఈ పాండిత్యాన్ని నిరూపించుకోవాల్సిన ప్రయత్నం నన్ను చేయడం చేతనే ధీరా అంటే ప్రాజ్ఞాభిమానిన వివదంత విరుద్ధం వదంత హీ అన్యోన్యం ఇచ్చిభిప్రాయ వీళ్ళు దెబ్బలాడుకుంటారు వివదంత పరస్పరం పరస్పరం అంటే అన్యోన్యం అసత్కార్యవాది సత్కార్యవాదితో దెబ్బలెడతారు అంటే సత్కార్యవాది చెప్పిన మాట మీద పై మాట చెప్తాడు సత్కార్యవాది అసత్కార్యవాదితో దెబ్బలెడతారు బిగ్ ఫైట్ అంటారు బిగ్ ఫైట్ ఎప్పుడైనా చూసారా బిగ్ ఫైట్ అని సో బీజేపీ వాడిని ఓ కాంగ్రెస్ వాడిని పెడతారు పెట్టి వీడి ఇక్కడ కూర్చొని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటుంటే వీడు నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ ఒకసారి టీవీ వాడు నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమన్నా మిమ్మల్ని పదనా కార్యక్రమంలో మిమ్మల్ని పిలుస్తాము మీరు వస్తారా అని అడిగారు ఏమిటి కార్యక్రమం ఏమిటంటే ఇది ఈ రామనవమి ఉండాలా రేపు ఉండాలా అని అలాంటిదేదో వస్తారా అంటే నేను ఏమని చెప్పారో తెలుసిన చూడు నన్ను ఇంకొకడిని పెడతా ఇటువైపు ఒకని వాటికి పెడతాం పెట్టి ఓ ప్రశ్న అడుగుతాం ఆయన అడిగిందని నేను చెప్తాను నేను చెప్పిందని ఆయన కాదంటాడు మేమిద్దరం కొట్లాడుకుంటుంటే నువ్వు చూసి తమాషా చూస్తూ బాగా కొట్లాడుకునేదాకా తమాషా చూసి ఆ కొట్లాట మరీ శుద్ధి మించినప్పుడు ఆగండ్ ఆగండాన్ని ఆపి వీళ్ళ ఆయాసం తగ్గేదాకా కొంచెం ఆపి వాళ్ళని మళ్లీ ఇంకో ప్రశ్న వేసి మళ్లీ కొట్లాడుకో ఈ లోపల వీళ్ళు ఇంకా కొట్లాడుకుంటూనే ఉంటారు మనకు టైం అయిపోయింది కనుక ఇప్పుడు మీరు ఈ కొట్లాటని ఆపవలసిందే ఆపేసి బంద్ పెట్టేస్తారు ఏమి ఈ లోపల కమర్షియల్ వస్తుంది కాబట్టి వీళ్ళ కొట్లాట ఏమీ సెటిల్మెంట్ ఏమి ఉండదు ముప్పై నిమిషాల ప్రోగ్రాం అయిపోయినా ఇటు వచ్చిందా అటు ఏమీ చెట్లు కాదు ఈ యాంకర్ ఉంటాడు వీడు ఎటు మాట్లాడాడో తెలియదు అది అరగంట ప్రోగ్రాం వంద సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల సాహిత్యం మీరు చూస్తే ఇంతే పరిస్థితి నో డిఫరెన్స్ చేంజ్ ఇంతవరకు తరలేదు ఇంకొకటి చెప్తా మా చిన్నప్పుడు కామకోటి గొప్ప శృంగేరి గొప్ప అని దెబ్బలాట్టు ఉండేది కామకోటి అసలు పీఠం అవునా కదా అన్న దెబ్బలాట్టు ఉండేది మా చిన్నప్పుడు మేము బ్రహ్మచారులుగా ఉండి వేదం రోజు రోజుల్లో వచ్చింది ఈనాటి వరకు సెటిల్ కాలేదది ఇట్ నెవర్ ఎవర్ బి సెటిల్ బి సెటిల్ అవ్వవు ఎందుకే తెలుసున్నా మీకు చెప్పాను కదండి మృగతృష్ణికలో రెండు చేపలు దెబ్బలాడుకుంటున్నాయి అవి ఏమి సైట్లు అవుతాయి అంతా నిత్యా నేను దృష్టాంతం డైరెక్ట్గా చెప్పేసి అని ఏమనుకోకండి లోకంలో ఉన్నదే చెప్పాను మామూలుగా ఉన్నది చెప్పేయడం అమెరికా లక్షణం ఉన్నది చెప్పకుండా ముసుగులో బుద్ధులాటని ఉంటుంది అది ఇండియా లక్షణం ఆ లక్షణం నేను కొంచెం అమెరికా వాడిని కనుక అలాగే సో అన్యోన్యం కాబట్టి ఇక్కడ అహంకారం కూడా వస్తుంది ఈ సత్కార్యవాది అసత్కార్యవాదిపై విజయాన్ని సాధించాలి అసత్కార్యవాది సత్కార్యవాదిపై పైమాట చెప్పాలి జయించాలి ఇదంతా ద్వైతం అంటే అలాగే ఉంటుంది ద్వైతం అంటే నా పక్షం కరెక్ట్ ఎదుటి పక్షం తప్పు ఇలా అద్వైతంలో ఇటువంటి విరోధములు వివాదములకు తావులేదు అభూతంతో అజాతి ఖ్యాపయంతితే ఒకసారి నేను ఒక బిగ్ ఫైట్ చూశాను ఇదో కరప్షన్ స్కాండల్ గురించి సో కాంగ్రెస్ వాడు ఏదో స్కాండల్ మా దగ్గర ఏ స్కాండల్ లేదు అంటే ఏదో కాంగ్రెస్ ప్రతినిధి చెప్పాడు దాన్ని ఖండిస్తూ బీజేపీ ప్రతినిధి ఏమని చెప్పాడంటే ఈ స్కాండల్ ఉంది ఆ స్కాండల్ ఉంది ఆ స్కాండల్ ఉంది ఈ స్కాండల్ ఉంది ఆయన దెబ్బతాగాడు అదే అయిపోయింది అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రతినిధి ఏమని చెప్పాడంటే మా దగ్గర స్కాండల్స్ నువ్వు వెత్తి చూపిస్తున్నావు ఈ స్కాండల్స్ మాట ఏమిటో ఆ స్కాండల్స్ మాట ఏమిటో ఆ స్కాండల్స్ చెప్పాడు ఇదొప్పలో బిగ్ ఫైట్ పూర్తయింది ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నతో చెప్పండి ఈ రెండింటిలో స్కాండల్ లేని పార్టీ ఏది రెండు స్కాండల్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి స్కాండల్స్ అక్కడ ఉన్నాయి వీళ్ళలోనూ కరప్ట్ పీపుల్ ఉన్నారు వాళ్ళలోనూ కరప్ట్ కేసులు ఉన్నారు పార్టీని బట్టి ఉండదు కరప్షన్ అంతటా వ్యాపించి ఉంది ప్రతి ఆ పార్టీలోనూ ఉంటుంది పార్టీలో కరప్షన్ తగ్గితే అన్ని పార్టీలు శుద్ధం అవుతాయి కాబట్టి సో ఈ బిగ్ ఫైట్లో తేలింది అది ఇప్పుడు చెప్పండి అవిద్యమానము అంటే పుట్టుక లేనిది పుట్టిందికాదు పుట్టడా ముందునిది పుట్టింది అసత్కార్యవాదం పుట్టడానికి ముందు ఉన్నది పుట్టింది సత్కార్యవాదం వీళ్ళిద్దరూ కూడా గత వెయ్యి సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుంటూనే ఉన్నారు ఇంతవరకు సెటిల్మెంట్ ఏది రాలేదు దీన్ని మీరు ఏమి నిర్ధారణ చేస్తారండి మీరు పెద్దలు చెప్పండి ఏం నిర్ధారణ చేస్తారు ఇంకా చేయలేదా నిర్ధారణ పుట్టుక అనేదే లేదు అని నిర్ధారణ చేయరు సో ఆబ్వియస్ పుట్టుక అనేది లేదు అదే అంటున్నారు ఆయన భూతన్న జాయితే కించిత్ ఉన్నది పుట్టడం ఏమిటండి భూతం కించిత్ నా ఉన్నది పుట్టడం ఏమిటండి ఓకే పోతే లేనిది పుట్టి అభూతన్న ఇవ్వ జాయితే లేనిది పుట్టడం అసలే పుట్టదు సో వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని ఈ ద్వైతులు ఇలా దెబ్బలాడుకుని వాళ్ళు ఏమి నిరూపించారంటే అజాతం ఖ్యాపయంతితే పుట్టుక అనేది కల్పితము దెర్ ఇస్ నో బర్త్ అని నిరూపించినారు అజాతం ఖ్యాపయంతితే సో ఈ శ్లోకాన్ని చెప్పండి మళ్ళీ ప్రశ్న ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణ పూర్ణమద్యతే పూర్ణు పూర్ణమాదా పూర్ణిమే వాశిష